కాబట్టి ఏది ఎక్కడ అన్వయం అవుతుందో వేదాంత విద్యలో బాగా జాగ్రత్తగా తెలుసుకోవాలి ఇలా నిస్సంగో నిర్మలో ఆచల నిర్మలం అన్న మాటకి చెప్పాల్సి వస్తుంది ఇవ్వడం అంత నిర్మలం అన్న మాట ఎందుకంటున్నారంటే ఉత్పత్తి లయాలకు ఆధారం అయినటువంటి ఎరుక లేదన్నమాట మా గురువు ఏమన్నారంటే ఎరుకనైనా మలమంటే అంతకు మించి వేరే ఏమి లేదు ఎరుక విడిస్తే నిర్మలుడివే అన్నారు అది ఇంతే పారాన ఎరుక విడిస్తే నిర్మలుడేనంటారు ఏమిటి ఇక్కడ మరి మనం వేదాంత విద్యలో వేదాంత పంచదశలో మల ఆవరణ దోషాల గురించి అలాగే వివేక చూడామణిలో మల ఆవరణ దోషాల గురించి ఇంకా కొద్దిగా లోతుగా విచారణ విచారణ చేస్తే పెంచ మలములని అనేక రకాలైనటువంటి మలభేదములన్నీ కూడా మనం విచారణ చేస్తాం విచార సాగరంలోకి వెళ్ళి చూస్తే ఒక ప్రత్యేకంగా ఒక అధ్యాయమే ఉంటుంది మల విచారణ అని ఒక అధ్యాయం అందులో చాలా విశేషంగా దీని గురించి చర్చించబడు కానీ పెద్దలు ఏం చేశారు అంటే సూచన వాక్యం కదా ఒక మాటలో తెలిచేసారు ఏం చెప్పారు ఈ ఎరుకేనాయన అంతకుమించే ఉంది ఎరుకను విడిస్తే నిర్మలుడవే అన్నారంటే ఆ ఒక మాటని మనం విచారణ చేయాలంటే చాలా చాలా గ్రంథాలు జరిగాయాలి చాలా సంవత్సరాలు జరిగేయాల్సి వచ్చింది విడవాలంటే మరి తెలిసి విడవాలని అన్నారంటే విడవడం అంటే తెలిసి విడవాలి కాబట్టి జాగ్రత్తగా ఈ మూడు మాటలని నిస్సంగో నిర్మలో ఆచారు విడితేస్తేనే అచ్చల ఉన్న నిర్ణయం తెలియకూడదు లేకపోతే అది ఎప్పటికీ అందరినీ మామిడి పండు లాంటి ఇది బాగుంటుంది చిత్తారు కొమ్మను ఒక మామిడి పండుగ కనబడుతుంటుంది కింద చూస్తూ ఉంటుంది అది అప్పటి కింద చిక్క పెట్టుకుందాం అది ఏం లాభం లేదు అది వదిలేయటమే అది వదిలేస్తే అదే బండి రాలి కనబడిపోతుంది జాగ్రత్తగా అలా దానంతటా పుర్వారుకమివబంధన మృత్యు ముమృత అనంతర తానుగా పండి ఎండి గాలి పడిపోతుంది కాబట్టి ఎరుక విడచిన వాడు దేహాన్ని ఎప్పుడు విడవాలి అని ఏదో చూస్తాడాకని ఎరుక ఎరుక విడచిన దేహం ఉన్నదని కాని దేహం లేకుండా పోతుందని కాని అనే స్థితి భేదంతో ఆయనకేమైనా పనే ఇంకేం పని లేదు కదా ఇప్పుడు పండి ఎండి దారి అదే కాలాంతరంలో జరిగిపోతుంది కాలేన వింత కాబట్టి ప్రత్యేకంగా దేహధారి అయి ఉన్నాడన్న స్పృహ లేదు ప్రత్యేకంగా దేహం విడవాలి అనేటటువంటి స్పృహ ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మా చిన్నప్పుడు నాకు ఊహ తెలియని కాలంలో పరమాచార్య దేహం విడిచారు అప్పుడు దాని గురించి చాలా మంది చర్చించుకున్నారు నాకు బాగా ఊహ తెలిసి వేదాంత విజ్ఞానం బాగా వంట పట్టిన తర్వాత భగవాన్ సత్యసాయి దేహం విడిచారు చిన్నప్పుడు జరిగిందని పెద్దప్పుడు జరిగింది సరే ఈ రెండు సందర్భాలలోనూ దేహం విడవటం అన్న అంశం మీద బాగా ఏ రకరకాల చర్చ అసలు ఎరుక విడిచినటువంటి మహానుభావులకి దేహం దారి అయి ఉన్నాడని దేహాన్ని విడిచాడని అన్న రెండు స్థితులు ఉన్నాయా లేవు కదా మరి ఇప్పుడు చూసేవాళ్ళ తాగాదా ఇవ్వడవాళ్ళ ఇదే అంశం మరో రెండు చోట్ల కలవడం ఆదిశంకరులు దేహం విడిచారు ఆదిశంకరులు దేహం విడవడానికి భవశంకర దేశికమే శరణం కదా దేశికుడైనటువంటి వాడికి దేహ ధరించాడని దేహం విడిచాడని ఎక్కడ ఉంది అయినా దేహధారి అయి నేను దేహధారి అయి ఉన్నానని గురువు దగ్గరికి వెళ్ళినప్పుడే చెప్పలేను నిర్వాణ శక్తి అని చెప్పినప్పుడే చెప్పలేదు నేను దేహం కాదని చెప్పాడా దేహిని కూడా కాదు చదానంద రూపుడ నుంచి చెప్పాడు ఎప్పుడు ఎనిమిదేళ్ల వయసు మరి కనుక ముప్పై వయసుకి ఎందుకు చెప్తాడు దేశీ కూడా అయిన తర్వాత ఎందుకు చెప్తాడు దేహం విడిచానని కానీ శిష్యులు మాత్రం ఈ దేహాన్ని తన ప్రశ్న వచ్చి సమాధి చేయాల దేయాలా ఆ అశరీరి అయి ఉన్నటువంటి వాడు తల్లికి కర్మకాండ చేయడానికి వెళ్ళాడు వెళితే అదే ప్రశ్న వేశారు సశరీరివా అద్వైతివ సశరీర దేహాత్మభావం కర్మకాండ అంటావా మాతో పాటు చేరు గృహస్థుగా లేదు అద్వైతిని సన్యాసిని నాకేం పట్టలేదు నువ్వు కర్మకణ చేసే అధికారం కర్మాధికారం లేదు నీ జీవితంలో భారతదేశంలో బాగా ప్రశ్నించబడేది కర్మాధికారం ధర్మాధికారం జ్ఞానం స్వరూప జ్ఞాన నిష్ఠుడైన వాడికి కర్మాధికారంతో ధర్మాధికారంతో పని లేదు ఎందుకని ధర్మము ధర్మ సూక్ష్మము ధర్మాతీత స్థితికి చేరిపోయేది కాబట్టి జాగ్రత్తగా ఈ గొడవలు కూడా మలంలోనే ఉంటాయి తెలుగు తెలుగులోనే ఉంటాయి జ్ఞానం ఉన్న గొడవలోనే ఉంటాయి అజ్ఞానం ఉన్న గొడవలోనే ఉంటాయి మిగిలిన వాటిలో ఉండవు కాబట్టి వీటన్నింటినీ ధరించిన వాడెవడో వాడు లేవు